కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై ఏడవ చాప్టర్ ఎగ్జిబిషన్ సంఘటన పంతొమ్మిది వందల డెబ్బైలో ముప్పై ఐదేళ్ల క్రిందట జరిగిన విషయం ఇది హైదరాబాద్ ఎగ్జిబిషన్ తండోపతండాలుగా వస్తున్న జనంతో కిటికెట్లు ఆడిపోతుంది ఎంట్రెన్స్లోనే టికెట్లు అమ్మే స్థలం ప్రక్కన సువాసనలు వెదచల్లుతూ మల్లెపూల దండలు మరొక విధమైన సువాసనతో మేరపకాయ బజ్జీలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి వాటి ప్రక్కనే చేటలంత సైజులో ఏవో అమ్ముతున్నారో వాటినేమంటారో తెలియదు కాని తెల్లగా పొరలు పొరలుగా మైదాతో చేసినట్టు కనబడేవి బహుశా సోంపాపిడిలాంటిదేమో చూస్తే తినాలనిపించేది అయితే అలా బయట అమ్మేవి మా నాన్నగారు తెరనిచ్చేవారు కాదు టిక్కెట్ కొనుక్కొని లోపలికి ప్రవేశించగానే ఎడం ప్రక్క వరుసగా నాకు ప్రియమైన చీరల స్టాల్స్ లక్నో చికెన్ వర్క్ శారీలు కాశ్మీర్ సిల్క్ చీరలు మొదలైనవి ఇంకా లోపలికి పెడితే పెద్ద పెద్ద స్టాల్స్ కంచిపట్టు చీరలు నారాయణపేట పోచంపల్లి వెంకటగిరి గద్వాల్ చీరలు మరోచోట బందరు కళంకారీ అద్దకాలు హ్యాండ్లూమ్ చీరలు కనబడతాయి ఇంకా ఆర్టిఫిషియల్ నగలు సిల్వర్ నగల షాపులు కోకొల్లలుగా ఉంటాయి ఓ పక్క లంసాలాసాయ్వాళ్ల అడ్వర్టైజ్మెంట్సు సాంగ్స్ చెవుల్లో మోతమోగుతుంటే మరోపక్క తినుబండరాల వాసన ఎక్కడికి వెళ్లినా వెంటాడుతుంది పాత రికార్డుల్లోని పాటలు కూడా స్పీకర్లలో అక్కడక్కడా వినిపిస్తుంటాయి మధ్యలో ఒక దేవాలయం రిలీజియస్ ఎండోమెంట్ ట్రస్ట్ వారిదేమో ఆ గుళ్ళో ఓ పూజారి హుండి అంతా మాములే గుళ్ళులాగా ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరూ భక్తిగా గుడికి కూడా వెళ్లి కూర్చొని దర్శించి తీరుతున్నారు రోబోట్ ని గురించి ఎరిగిన రోజుల్లో అంబికానస్యం వారి చేతితో ముక్కుపొడి తీసి పీలుస్తూ గొన కనుబొమ్మలు ఎగరేస్తూ కదిలే ఇరవై అడుగులు నా బొమ్మ అందరినీ ఆకర్షించేది పిల్లలకి మరీ సరదాగా ఉండేది పిల్లలందరూ అక్కడే పోగే గంటల తరబడి అదే పనిగా ఆ కదిలి బొమ్మను చూస్తూ తల్లిదండ్రుల్ని కదలినిచ్చేవారు కాదు అప్పటి ఎగ్జిబిషన్లో ఇదొక ముఖ్యమైన అంశం ఎగ్జిబిషన్ ప్రదేశమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్నుల వైకుంఠంలాగా కనబడుతోంది ప్రతి ఏడు ఎక్కువ అందంగా లైటింగ్ అమర్చిన స్టాల్కి మొదటి బహుమతి ఇస్తారు అందువల్ల స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఒకరిని మించి మరొకరు పోటీల మీద లైటింగ్ పెట్టారు ఒకరు ఐఫిల్ టవరు మరొకరు తాజ్మహల్ ఇంకొకరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని లైట్స్ తో చూపించారు ఈ ప్రదర్శన కూడా ఎంత బాగుంది ఒక చోట ప్రకృతి వైద్యం స్టాల్ దానిలో రకరకాల వైద్యానికి సంబంధించినవే కాకుండా భావన జీలకర్ర అల్లం లాంటివి కొన్ని ఆరోగ్యకరమైన తినుబడి శనగలు వేరుశనగపప్పు కూడా అమ్మేవారు ఏవో పాంచుకో మాత్రలని వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేవారు అవి రుచిగానే ఉండేవని జ్ఞాపకం తివాసి మీద డిజైన్స్ లాగా ఈ ఎగ్జిబిషన్లో అక్కడక్కడ రంగురంగుల పీచుమిఠాయి పాప్కార్న్ అమ్మే షాపులు కనబడుతూనే ఉంటాయి కాస్త ముందుకు పెడితే రకరకాల కూరలు తరిగే పలు విధమైన పరికరాలు అమ్మే కొట్లు ఉంటాయి క్యారెట్లు బంగాళదుంపులు ఉల్లిపాయలు ఆకుకూరలు తకటకా మనీ పది నిమిషాల్లో నిమిషాల్లో కట్ చేయడం ప్రదర్శించి చూపిస్తారు చూడడానికి ఎంతో బాగుంటుంది తీరా మనం కొనుక్కొని ఇంటికి తీసుకువెడితే మనకి అలాగా పనిచేయవు అయినా బుద్ధి లేదు కొంటూనే ఉంటాం తరువాత మనకి కనపడే కాశ్మీర్ వాళ్ళ జుట్టుకు రాసుకునే నూనె అమ్మే స్టాలు అక్కడి వచ్చిన వాళ్ళందరికీ బ్లాటింగ్ పేపర్ని నూనెలో ముంచి శాంపిల్ ఇచ్చేవారు వీటి పక్కన మైసూరు చందన పౌడరు సోపులు అగరవత్తులతో వాళ్ల షాపులు ఆ ప్రక్కనే జాస్మిన్ అంబర్ నైట్ క్వీన్ కస్కస్ లాంటి అత్తర్లు సెంటు పునుగు జవాజి అమ్మే చిన్న చిన్న షాపులు సగం చార్మినార్ ఈ ఎగ్జిబిషన్ లోనే ఉంది ఇవన్నీ నాకు ఇష్టమైన షాపులు సెంట్లు అత్తర్లు అగరవొత్తులు తాంబూల సామాగ్రి నాకు చాలా ప్రియమైనవి సాముద్రికం జాతకాలు చూసే అడ్వర్టైజింగ్ బొమ్మలతో అట్టహాసం లేని చిన్న స్టాల్స్ కొన్నే ఉంటాయక్కడ స్టాల్ చిన్నదైనా వచ్చేజనం ఎక్కువే ఎందుకు చెప్పండి ఎగ్జిబిషన్కొచ్చి జాతకాలు చూయించుకోవడం సినిమాకు వెడితే పాప్కార్న్ తిన్నట్టు అక్కడికి వచ్చి సాముద్రికం చూయించుకోవడం తప్పదా అలాగే ఫోటో తీసే స్టాల్స్ కూడా మనకి ఇంట్లో ఎన్ని ఫోటోలున్నా మళ్ళా సరదాకి అక్కడ కూడా తీయించుకుంటాం అదో క్రేజ్ పెద్ద ఆవరణలో పిల్లలకిష్టమైన రంగుల రాటనం ఒంటెసవారీ సర్కస్ మ్యాజిక్ మృత్యుముఖంలోకి మోటార్ సైకిల్ మొదలైనవెన్నో ఉన్నాయి పిల్లలు గలవారు విసుగులేకుండా తమ పిల్లల్ని ఇవన్నీ తిప్పి చూపిస్తూ ఉంటారు అందర్నీ ఆకర్షించేది పిల్లల రైలు ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేది నాకు సరదాయే నేను సీత కూడా ఎక్కాం ఎగ్జిబిషన్లో సెంటర్లో థియేటర్ అందులో పాట కచేరీలు డాన్సులు నాటకాలు రోజు ఏదో ఒకటి ఉంటుంది నేను సీత ఎన్నిసార్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పాడాం నా కూతురు రత్నపాప డాన్సర్గా రూపొందాక నా కచేరీతో పాటు మా అమ్మాయి డాన్స్ కూడా పెట్టాలని కండిషన్ పెట్టేదాన్ని అప్పుడు నేను పాపులర్ ఆర్టిస్ట్నవడం వల్ల ఒప్పుకున్నారు అలాగ నెమ్మదిగా మా అమ్మాయి ఎస్టాబ్లిష్ అయ్యాక పూర్తి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఆ రోజు లో నా కూతుళ్ళు రత్నపాప సీతల నృత్యప్రదర్శన ఆర్గనైజర్స్ మమ్మల్ని తొమ్మిది గంటలకే ఆడిటోరియంకి తీసుకువెళ్లారు తర్వాత జనం ఎక్కువగా ఉన్నప్పుడు లోపలికి వెళ్లడం కష్టమవుతుందని మేకప్కి డ్రెస్ మార్చుకోవడానికి కూడా చిన్న స్థలంతా ఏమంత సౌకర్యం లేదు ఆర్కెస్ట్రావారికి మాకు కాఫీ టిఫిన్ మాత్రం సమకూర్చారు మాతో మా అమ్మాయిల భరతనాట్యం గురువు జే సరసగారు కూడా వచ్చారు పిల్లలిద్దరిదగ్గర మా అన్నయ్య ప్రభాకర్ని వదిలి సరస సీత నేను ఎగ్జిబిషన్ ఓ రౌండ్ తిరిగి వచ్చాం రత్నపాప సీతల డాన్సు ఆరు గంటలకు ప్రారంభించారు గురువైన సరసగారే నట్టువాంగం పాట కూడాను ఆవిడ బాగా పాడేవారు ఇంటర్వెల్ వరకు భరతనాట్యం దానికి సరసపాట ఇంటర్వెల్ తర్వాత కూచిపూడి జానపద నృత్యాలు వాటికి నేను పాడేదాన్ని అప్పటి డాన్స్ ప్రోగ్రాంలు మూడు ఉండేవి తొమ్మిది గంటలకు డాన్సు ముగిసింది జనం చుట్టుముట్టేలోగా మమ్మల్ని కారు దగ్గరకు వెళ్లమని ఆర్గనైజర్స్ తొందర చేసి పంపించారు నా కూతుళ్ళు మేకప్ కూడా తుడుచుకోకుండా అలాగన్స్ డ్రెస్ తోటే బయలుదేరారు సరస నేను అన్నయ్య సీత నలుగురం మా అమ్మాయిల్ని జాగ్రత్తగా మధ్య నడిపిస్తూ క్రిక్కిరిసిన ఆ జనంలోంచి కష్టపడి నడుస్తున్నా ఆర్కెస్ట్రావారు మరో కారులో ముందుగానే వెళ్ళిపోయారు అలాగ నడుస్తుండగా ఎవడో రౌడీ వెధువ మధ్యనుంచి దూచుకుంటూ నడిచి రత్నపాపను మోచేత్తో కుమ్మేసి సెకండ్స్లో జనంలో కలిసిపోయాడు వాడలాగా చేయడం నేను వాడిని నా హైహీల్ జోడుతో చచ్చేలాగా ఓ తాపు దాదాపు ఏకకాలంలో జరిగిపోయాయి ఆ తన్ను తిన్నవాడు భయపడి పారిపోతాడనుకున్నాను అలా కాదు సరిగదా ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఆగిపోయి మాతో మా పక్కనే నడవడం పెట్టాడు. అప్పుడు కొంచెం భయం వేసింది వీడిని వదుల్చుకోవడం ఎలాగా పోలీసుల్ని పిలిస్తే మళ్ళా అదొ గొడవ నలుగురు పోగవుతారు చిన్న విషయం పెద్దదవుతుంది అందుచేత నేనే వీడికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాను అప్పుడింకా తిట్లుకు లంఘించుకున్నాను పెద్ద మనిషిలాగా సూటూ పూటూ వేసుకుంటే సరిపోదు మర్యాద ఉండాలి చదువుకున్నవాడ్లాగే కనపడుతున్నావు కుక్కలాగా వెంటబడితే ఎలాగా సిగ్గున్నవాడెవడైనా ఈ మాటలకు వెళ్ళిపోవాలి ఆఖరి కుక్కలు కూడా చీ అంటే వెళ్ళిపోతాయి మాతో ఏమైనా మాట్లాడాలా నిలిచి నిబ్బరంగా మాట్లాడు పోలీసుని పిలిపించడం నిమిషం పని అంతవరకు రాకూడదని ఇలా చెప్తున్నాను అని తెలుగులో ఇంగ్లీష్లో వచ్చిరని హిందీలో పెద్ద లెక్చర్ దంచాను వాడికి భాష అర్థమవుతుందో తెలియదు గనక మాతో నడుస్తున్న మనిషి నా మాటలు ఆనందిస్తున్నట్టు హాయిగా నవ్వుకుంటూ మాతోనే నడుస్తున్నాడు కాని మమ్ముల్ని వదలడం లేదు ఈలోగా మా కారును సమీపించాం ఆ మనిషే కారు తలుపు వంగి గౌరవంగా ఎక్కండని చేతులతో చూపించాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఇలాంటి సమయాల్లోనే నాకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది ఈసారి ఏకవచ్చిన ప్రయోగం చేస్తూ స్ట్రైట్ గా చేశాను ఎవరయ్య నువ్వు బుద్ధి ఇంత తిడుతున్నా ఎందుకిలాగా ఆడవాళ్ల వెంటపడ్డావు నేతన్ని తను సరిపోలేదా పోలీసుల్ని పిలిపిస్తానుండు అంటుంటే అప్పుడు నోరు విప్పాడా పెద్ద అమ్మా నేను పోలీస్ ఆఫీసర్ని మీరసలు వాణ్ణి వదిలేసి నన్ను తన్నారు మిమ్మల్ని జాగ్రత్తగా కారు వరకు తీసుకెళ్లెక్కించమని మీ డాన్సు ఆర్గనైజర్ చేసిన వాళ్లు నన్ను పంపారు అందుకే మీతో కూడా నడిచాను అన్నాడు నేను సిగ్గుపడిపోయి మీరెవరో ముందే ఎందుకు చెప్పారు కాదు అంటూ లక్ష క్షమాపణలు చెప్పుకుని బస్కు చేరుకున్నా ఇంకా ఇలాంటి చోట్ల ఇంకెప్పుడు డాన్స్ చేయించకూడదు బాబు అనుకున్నాను దిగితే కానీ లోతు తెలియదు కదా